పరిస్థితి అదంతా ప్రేమలా అనుకుంటారు ప్రేమ కాదు అది దాంట్లో ప్రేమలా అనిపిస్తుంది అలా అనిపిస్తుంది దాని పేరే మోహము మోహం అంటే ఏమిటి అంటే ప్రేమించడం మోహం కాదు నేను అనేది ఏది ప్రేమ కాదో ఏది అటాచ్మెంట్ రాగమో దానిని ప్రేమ అని భ్రమపడుట దానికి మోహము అని పేరు మోహము అంటే ఒకదాన్ని ఇంకొకటిగా భ్రమపడమే మోహము కాబట్టి జనులు మోహితులై ఉంటారు సంసారము మోహం ఉంటుంది ఆ మోహంలో ఏమనిపిస్తుందంటే అలా ప్రేమ ప్రేమ ప్రేమ అనిపిస్తుంది కానీ ఆ ప్రేమలో కొంత కల్తీ కూడా ఉంటుంది అంటే సంసార లక్షణం ఉంటుంది ఇప్పుడు మా నాన్న మంచం పట్టేసట్ట మా నాన్న మా నాన్న మా నాన్న అంటూ ఆవేశపడిపోయి కంగారు పడిపోయి బస్సులు ఎక్కేసి కార్లు కానీ తీరా చూసిన తర్వాత ఆ నాన్న విల్లు రాసేట్టు కదా దాంట్లో నా పేరు ఉందా అని అడిగడం మళ్ళీ పక్కనే చూసారా ఎలా ఉంది సంసారం అలాగే ఉంటుంది ఇప్పుడు నాన్న విల్లు గురించేందుకు ప్రేమ ఉన్నప్పుడు మళ్ళీ విల్లుబాడేందుకు ఆ విల్లులో నా పేరు లేదనుకోండి అయ్యో ఇప్పటిదాకా ఇంత ప్రేమ నేను ఉలకబోస్తే నా పేరు లేకుండా చేశాడు మా నాన్న ఏమిటో ఈ పెద్దవాళ్ళకి మూర్ఖత్వంగా ఉంటారు అని అనుకోడు అంటే చూసారా అంటే ప్రేమ ప్రేమను అనుకున్నాం కానీ అది ప్రేమ కాదన్నమాట దాంట్లో ఆసక్తి ఉందన్నమాట ఈ సంసారం అంటే అలాగే ఉంటుంది ప్రేమ లక్షణం వేరే ఉంటుంది తెలుసుకోవాలి అసలే ప్రేమ లేదు అని నా అభిప్రాయం కాదు ఉంటుంది ప్రేమ ఎంతో కొంత ప్రేమ ఉంటుంది కానీ ఈ మోహం కారణంగా ఆ ప్రేమ కప్పివేయబడి ఆసక్తి చేత ఆసక్తితోటి ఆవిష్టమై గు ఆసక్తి యొక్క గుప్పిట్లో ఉంటారు సంసారంలో ఆసక్తిలో ఉంటారు అటువంటిప్పుడు స్నేహావిష్టస్య హర్షోద్భవాత్ హర్షం వచ్చేస్తుంది ఆ హర్షానికి మాట రాదు హర్షము అంటే తీవ్రమైన ఉత్కంఠ ఎక్సైట్మెంట్ అంచేతనే ఒకప్పుడు ఏమవుతుందంటే ఈ హర్షం ఎక్కువైపోతే గుండె ఆగిపోతుంది ఇప్పుడు పది లక్షల లాటరీ తగిలిందని గమ్ముని వెళ్ళి చెప్పారంటే వాడు గుండె అయితే కాబట్టి వెంటనే అలా చెప్పేయకూడదు సవకాశంగా ఆ ఏమో బాగున్నావా నీకు రెండు లక్షలు ఎక్కడైనా సరిగ్గా రోడ్డు మీద దొరికితే ఏం చేద్దాం అనుకుంటావు అని ఇలాగేదో ఈ కబుర్లో కబుర్లు చెప్పి అవునా అప్పుడెప్పుడో లాటరీకి కట్టుకున్నావు దాని సంగతి ఏమిటి అని అలా జాగ్రత్తగా స్లోగా అతన్ని ప్రిపేర్ చేసి వార్త చెప్పాలి ఒక్కసారిగా చెప్పేయంటే ప్రాణం పోతుంది అంటే హర్షం ప్రాణం పోతుంది దుఃఖం వచ్చినా ప్రాణం పోతుంది చూసారు ఆ డేంజర్ అవుతుంది ఎనీవే ఈ రెండు పరిస్థితులు ఉన్నప్పుడు హర్షోద్భవాత్ అప్పుడు ఏమవుతుంది అశ్రుపూర్ణ నేత్రత్వే సతి కళ్ళు కన్నీటితో నిండిపోతాయి అది మొట్టమొట్ట కళ్ళ నిండా నీళ్ళు వచ్చేస్తాయి ప్రేమొచ్చినా అదే స్నేహం మంచిగలిగినా నీళ్ళు వచ్చేస్తాయి కళ్ళపట చెడు వచ్చినా కూడా నీళ్ళు వచ్చేస్తాయి కలమ నీళ్ళు వచ్చేస్తాయి హర్షం చేత ఇంకా ఏమవుతుంది అప్పుడు ఆ కలంబ నీళ్ళు వచ్చిన వెంటనే మొత్తం బాడీ అంతా ఇమోషన్ యొక్క ఎఫెక్ట్ ఉంటుంది అసలు ఇమోషన్ అంటే మనస్సులో ఆరంభమయ్యి బాడీలో రిఫ్లెక్ట్ అయ్యి దాని పేరే ఇమోషన్ మీకు ఫిజికల్ కాంపోనెంట్ లేనిది అది కాదు అది ఇక్కడ మనం ఒక బలమైన ఇమోషన్ భావావేశాన్ని గురించి మాట్లాడుతున్నాం కనుక అప్పుడేమవుతుందంటే కంట కళ్ళలో నీళ్లు నిండిపోయిన వెంటనే శ్లేష్మణ కంఠావరోధ శంకరులు చూడండి ఆయన ఎలా వ్యాఖ్యానిస్తున్నారు శ్లేష్మ అంటే మ్యూకస్ కంఠం నుంచి వచ్చే శ్లేష్మ అంటే మ్యూకస్ ఆ మ్యూకస్ ఉత్పన్నం అయిపోతుంది అంటే హిస్టమీన్స్ ఇవన్నీ కూడా యాక్టివేట్ అయిపోయి ఆ మ్యూకస్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయిపోయి కంఠము మూసుకుపోతుంది కంఠావరోధ అప్పుడు కూడా వీడు మా హడావిడి మాట్లాడేసేయాలనే హడావిడి కానీ కంఠం మూసుకుపోతుంది కాబట్టి వాచ అపాఠవం ఆ మాట ఎలా ఉంటుందంటే చాలా కీచుగొంతుకులాగా ఉంటుంది దాంట్లో శక్తి ఉండదు ఆ మాటలో గంభీరత బలము ఉండదు పైగా మంద శబ్దత్వం ఏదో నూతులోంచి మాట వస్తున్నట్టో మందంగా ఉంటుంది శబ్దం మాట సరిగ్గా ఉండదు అనమాట అదిగో ఆ పరిస్థితి ఏదైతే ఉందో దానికి గద్గద అని పేరు సహా గద్గద అకారాంత పుల్లింగ శబ్దం అది ఏమండి తేన సహ వర్తతే సగద్గదం వచనం ఆహా ఇది అటువంటి గద్గద అనే లక్షణముతో కూడిన పలుకు అంటే శ్లేష్మం అడ్డుపడిపోతుంది ఆవేశం వచ్చేస్తుంది మాట సరిగ్గా రావట్లేదు అయినా కూడా మాట్లాడకుండా ఉండలేడు అటువంటి పలుకు అటువంటి వచనము అటువంటి వచనమును అర్జునుడు పలుకుతున్నాడు ఇప్పుడు సగద్గదం అనే పదము క్రియా విశేషణం అంటున్నారు ఆయన క్రియా విశేషణం ఆహా అనే క్రియకి విశేషణం అడ్వర్బది వచన క్రియా విశేషణం ఏతత్ ఈ సగద్గదం అనే మాట నపూంసకలింగంగా ఉంది కదా అంచేత క్రియా విశేషణం లేకపోతే నపుంసకలింగంలో పడిందంటే క్రియా విశేషణం అవ్యయం అయిపోతుంది సో పలుకుట వచనం పలుకుట ఆహాని క్రియ ఉందిగా పలుకుట అనే అర్థం కలిగిన క్రియ ఆహా క్రియాపదము దానికి ఈ సగద్గదం అనే మాట విశేషణము భీతభీత పునఃపున భయావిష్టచేత సన్ ఇప్పుడు భీత అంటే భయపడినవాడు భీతభీత అంటే వీప్స అంటారు రెండుసార్లు కనుక ఒక పదాన్ని వేశారంటే దానికి అర్థం పునఃపున అని వస్తుంది ఇప్పుడు వీధి వీధిలో అన్నారనుకోండి దాని అర్థం ఏంటి ప్రతి వీధిలో అని అర్థం రెండు వీధుల్లోని కాదు అర్థం ప్రతి వీధి ఎందు అని అర్థం మనిషి మనిషికి ఈ లడ్డూలు పెట్టు అన్నారనుకోండి అంటే ఒక మనిషికి పెట్టి రెండో మనిషికి పెట్టి మిగతావన్నీ దాచుకోవాలి కాదు అర్థం అక్కడ ఎంతవది మనుషులు అంటే అర్థమందికి పెట్టు అని అర్థం సంస్కృతంలో దీన్ని విప్స అంటారు అలాగే భీత భీత అంటే రెండుసార్లు భయపడ్డాడని కాదు అలా మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ భయపడుతూనే ఉన్నాడు అది అర్థం పునఃపున భయావిష్టచేతా సన్ అంటే హృదయం అంతా కూడా భయముతోటి ఆవిష్టమైనది భయం యొక్క ఆవేశం వచ్చేసి భయం గుప్పిట్లో ఉండిపోతాడు అలా భయపడిపోతున్నాడు అలా భయపడకూడదు ఇప్పుడు ఎందుకంటే సంసారంలో ఏవో దుఃఖాలు వస్తూ సో ఓ ఒక తలుపు మూసుకుపోయింది అంటే రెండో తలుపు నిమ్మడంగా తెరుచుకుంటుంది అనమాట కానీ మనము ఈ మూసుకుపోయిన తలుపు గురించి దుఃఖించే హడావిడ్లో ఈ తెరుచుకుంటున్న తలుపు గురించి పట్టించుకోకుండా నష్టపోయే ప్రమాదం ఉన్నది కాబట్టి ఏదైనా ఒక తలుపు మూసుకుపోతే అలా భయపడిపోతావు దుఃఖపడిపోతావు ఏడుస్తూ కూర్చోకూడదు సరే ఈ తలుపు మూసుకుపోయింది పోని అప్పుడు ఇంకో తలుపు ఏదైనా తెరుచుకుంటుందేమో చూడాలి అప్పుడు ఇంకో తలుపు తెరుచుకుంటుంది ఈ తెరుచుకున్న తలు తప్పనిసరిగా తెరుచుకుంటుంది ఈ తెరుచుకున్న తలుపు మూసుకున్న తలుపు కంటే కొంత తక్కువది కావచ్చు మూసుకున్న తలుపు చాలా విలువైన తలుపు ఈ తెరుచుకున్న తలుపు ఏదో కొద్దిపాటి తెలుపు తెరపుచ్చుకోవచ్చు ఒకప్పుడు మూసుకుపోయిన తలుపు కంటే తెలుసుకున్న తలుపే విలువ ఎక్కువ కావచ్చు యు నెవర్ నో భవిష్యత్ ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు కాబట్టి ప్రతి సందర్భంలోనూ అలా భయపడకూడదు తెలివితేటలు ఉన్నప్పుడు భయపడకూడదు పరిస్థితిని ఎదుర్కొంటూ ఉండాలి ఈ భయం గురించి చాలా సైకాలజీ ఉంది అది ఎప్పుడైనా చెప్తాను ప్రస్తుతానికి అంతమాత్రం అనుకుని ముందుకు వెళ్దాము ఇక్కడ శంకరులు అంటారు అత్ర అవసరే సంజయ వచనం సాభిప్రాయం ఇప్పుడు ఈ సంజయుడు అర్జునుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు కృష్ణుడితోటి ఇలా అర్జునుడికి చెప్పాడు కృష్ణుడు ఇలా చెప్పాక అర్జునుడి దండం పెట్టి చెప్తున్నాడు అని ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు ఆ చెప్పడంలో ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నాడంటే సాభిప్రాయ వచనం అతని కడుపులో ఏదో ఒక అభిప్రాయం ఉంది కడుపులో అంటే అతని హృదయంలో అదొక ఎక్స్ప్రెషన్ తెలుగు ఎక్స్ప్రెషన్ అతని హృదయంలో ఒక అభిప్రాయం ఒక అభిప్రాయాన్ని మనస్సులో పెట్టుకుని దుర్యోధనుడికి ఇంత వివరంగా చెప్తున్నాడు సంజయ్ ఏమిటి అభిప్రాయము కథం అది ఎట్లు ఏమిటండి అభిప్రాయం ఏమిటి అంటే ద్రోణాదిషు అర్జునైన నిహతేషు అజేయూ చతుర్షు ఈ అర్జునుడు పలికిన అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పిన మాటలని మూసం గుచ్చినట్లు వర్ణించేశాడు సంజయుడు అతని అభిప్రాయం ఏంటంటే అక్కడ అర్జునుడితోటి శ్రీకృష్ణుడు ఏమన్నాడు ద్రోణుడు భీష్ముడు కర్ణుడు జయద్రథుడు వీళ్ళ నలుగురిని నేను చంపేశాను అన్నాడు అంటే అసలు వీళ్ళని జయించడం కష్టం ఏ ఒక్కనైనా జయించడం కష్టం అజేయషు అలాంటి నలుగురిని కూడా నేను ఆల్రెడీ చంపేశాను నువ్వు బాణం వేస్తే పడిపోతారు అని చెప్పాడంటే ఈ నలుగురు పోతారు ఖాయంగా పోతే ఎవళ్ళు మిగులుతారు నిరాశ్రయో దుర్యోధన నిహత ఏవా దుర్యోధను కూడా నేను చంపేశాను అని శ్రీకృష్ణుని చెప్పలేదు కానీ ఈ నలుగురిని చంపేశాను అని చెప్పేటంటే ఇంకా దుర్యోధను చంపేశానని చెప్పక్కల్లా వేరే ఎందుకంటే దుర్యోధను యొక్క ఆశ్రయము అతని ఆధారం ఈ నలుగురే ఈ నలుగురు సంహరింపబడితే దుర్యోధనుడికి ఆశ్చర్యమే లేకుండా అయిపోతుంది అతను నమ్ముకోవడానికి ఇంకా వీరుడే మిగలడు అటువంటిప్పుడు దుర్యోధనుడు కూడా సంహరించబడినట్లే ప్రాణాలు ఉన్నా కూడా ప్రాణాలు పోయిన వాడితోటే సమానము ఈ అని అని చెప్పినట్టు అయిందే అని దుర్యోధనుడు మాట రాలేదు కానీ అని చెప్పినట్లే అయిందే ఇతిమత్వ ధృతరాష్ట్ర జయం ప్రతి ఇది తెలుసుకుని ధృతరాష్ట్రుడు వెంటనే అబ్బే అబ్బే మనకి జయము లభించే అవకాశమే లేదు అని నిశ్చయించుకుని మీరు గమనించండి ఇంకా యుద్ధం ప్రారంభం కాలేదు యుద్ధము ధృతరాష్ట్రుడి పేరు మీద యుద్ధం దొరుకుతుంది మహారాజు ధృతరాష్ట్రుడే దుర్యోధనుడు రాజకుమారుడు మాత్రమే ప్రిన్స్ ప్రిన్స్కి కూడా కొన్ని స్పెషల్ పవర్స్ ఉంటాయి క్రౌన్ ప్రిన్స్ అంటారు ఎందుకంటే ప్రిన్సులు వంద మంది ఉన్నారు ప్రతివాడు ప్రిన్సే ప్రతివాడు అలా పవర్ వీళ్ళకి పవర్ అయి ఉండదు క్రౌన్ ప్రిన్స్ దుర్యోధనుడు అంటే రాజకుమారుడుగా పట్టాభిషిక్తుడై ఉంటాడు క్రౌన్ ప్రిన్స్ క్రౌన్ ప్రిన్స్కి కింగ్ తర్వాత హయ్యెస్ట్ అథారిటీ క్రౌన్ ప్రిన్సే కానీ క్రౌన్ ప్రిన్స్ని కూడా రిజెక్ట్ చేసి తన అథారిటీని చెప్పగలిగేటువంటి శక్తి ప్రిన్ కింగ్కి ఉంటుంది కాబట్టి ఇప్పుడైనా సరే దుర్యోధనుడు నా ధృతరాష్ట్రుడు ఈ యుద్ధాన్ని ఆపేసేయండి సంధి చేసుకోమని నేను ఆజ్ఞాపిస్తున్నాను అని ఆయన ఒక్క మాట అంటే అంతే అనాల ఒక సేవకుణ్ణి పిలవాలి పిలిచి విదురుడు లేడు విదురుడు వెళ్ళిపోయాడు ఎక్కడికో సేవకుణ్ణి పిలిచి ఎవరెక్కడ అన్నారు అనేప్పటికి తక్కువని ఎవడో అధికారి పరిగెత్తుకు చీఫ్ నా చీఫ్ ఆర్మీగా వాటిని ఉన్నావు పిలు అని అనాలి అంటే పరిగెత్తుకుని పిలుచు పిలుచుకొస్తాను రాసుకో అని డిగ్రీ ఒకటి ది వార్ ఈజ్ క్యాన్సల్డ్ అని డిగ్రీ పాస్ చేసేసి సంధి ప్రయత్నాలు మొదలుపెట్టండి అని డిగ్రీ పాస్ చేసేస్తే యుద్ధం ఆగిపోతుంది యుద్ధం ముందుకు వెళ్ళదు అని సంజయుడు ఆశపడ్డాడు ధృతరాష్ట్రుడు ఇంత పని ఆశపడ్డాడు ధిం కరిష్యతి ఇంత చెప్పేకనైనా దుర్ధరాష్ట్రుడు బుద్ధి తెచ్చుకుని సంధి చేసుకుంటాడు తత శాంతి ఉభయషాం భవిష్యతి అప్పుడు ఉభయషాం అంటే రెండు పక్షాల వాళ్ళకి కూడా ఉభయ శబ్దం సర్వనామ శబ్దం అంచేతనే ఉభయషాం అని ఉంటుంది రెండు పక్షముల వాళ్ళకి శాంతి కలుగును శాంతి సిద్ధిస్తుంది అని పాపం సంజయుడే ఆశ అందుకోసమని పూసగుచ్చినట్టుగా ఆ శ్రీకృష్ణుడు చెప్పిన మాటలను దుర్యో ధృతరాష్ట్రుడికి వినిపించినాడు సంజయుడు తదతి నా అశ్రౌషీత్ అశ్రౌషీత్ ఆ ప్రయోగం చూడండి ఎలా ఉందో శంకరుల ధృతరాష్ట్ర భవితవ్యవశాత్ అయినా కూడా ధృతరాష్ట్రుడు వినలేదు ఏనవేల్ల ఏమంటారు కారణం అంటే దేర్ ఇస్ నో లాజిక్ ఇన్వాల్వ్ ఎనీ మోర్ భవితవ్యం అంటే ఒక మహా సంగ్రామము జరగాల్సిందే సర్వనాశము అయిపోవాల్సిందే దీని ఎవ్వడో ఆపలేడు ది డై ఇస్ కాస్ట్ అనింటారు ఇంగ్లీష్ లో జరగాల్సింది జరిగే తీరును ఈ మహాసంగ్రామం నిర్ధారణమైపోయింది ఈ మొత్తం పద్దెనిమిది అక్షోభణీరు ఇటో ముగ్గురు అటోరులో నలుగురు ఇటో ముగ్గురు అటో ఇద్దరు మొత్తం అటోర్లలో ఐదుగురు ఈ ఎనమండుగురు మినహాయించి యుద్ధంలో పాల్గొన్న పద్దెనిమిది అక్షోభిణీరు నశించి నశించక తప్పదు అటువంటి పరిస్థితి నిర్మాణమైంది అని అర్థం చేసుకోవాలి కాబట్టి ధృపరాశ్రుణ్ణి కూడా మూర్ఖుడని తిట్టడం అనవసరం అతను కానీ నోట్లో శని ప్రవేశిస్తే ఆ మాట నోట్లోంచి రాదు బుద్ధిలో శని ప్రవేశిస్తే ఆ బుద్ధిలో ఆలోచన పుట్టదు నోటికి ఆ మాట రాదు బుద్ధికి ఆలోచన పుట్టదు వాడు రైలు ఎక్కాలి హౌరా వెళ్ళి రైలు ఎక్కాలి విశాఖపట్నం స్టేషన్లో నిలబడ్డాడు అంటే టికెట్ కూడా కొనుక్కున్నాడు రైలు ఉంది ఏమంటే హౌరా ఏ వెళ్లాల్సిన రైలు అన్నాడు అంటే అదేనయా ఆ రైలే వెళుతోంది హౌరాయే పోతోంది కోరమాండల ఎక్స్ప్రెస్ టికెట్ ఉన్నా అంటే ఉండి కొనుక్కున్నాను ఎక్కువ అంటే ఎక్కువంటే అలాగే నోరు తెరిచి అలా చూస్తూ ఉండిపోయాడు వెళ్ళిపోయాడు ఏమయ్యా హౌరా వెళ్ళాలన్నావు కదా మరి ఎక్కలేదేమో ఉండి ఏమోనండి తోచలేదండి నాకు అదే రైలే అయ్యాయో పొరపాటు అయిపోయింది ఏడుస్తూ కూర్చున్నాడు మనిషి ఉంటాడు బుద్ధిమంతులే అంతే కాబట్టి దుర్యోధను యొక్క బుద్ధికి తోచలేదు నోటికి మాట రాలేదు అలా వేలమొహం వేసి అలా ఉండిపోయాడు ఈ లోపల ఈ అక్కడ ధర్మరాజు గారు అప్పుడే బయలుదేరాడు దండాలు పెట్టడానికి భీష్ముడికి ద్రోహుడికి దండాలు పెట్టి తాత నేను యుద్ధం చేద్దాం అనుకుంటున్నాను నీ మీద నీ అనుమతిస్తావా అని అడుగుతాడు మనవడా చేయరానన్నా ఆయన అనుమతిస్తాను ఏవో కొంత చేస్తాం ఆయనకి ఏవో కొన్ని ఫార్మాలిటీసు ఆ ఫార్మాలిటీస్ పూర్తి అవుతున్నాయి అయిపోతాయి బాణం భీష్ముడు ఫస్ట్ బాణం వేసేస్తాడు అంతే అయిపోయింది ప్రారంభం ఇంకెవడో ఆపేది లేదు భవితవ్యము రమణ మహర్షు అంటూ ఉండేవాడు జరిగేది జరుగుతున్నాయా నువ్వు ఆపేది పెట్టేది లేదు నిమిత్త మాత్రంగా ఉండు నీ కర్తవ్యాన్ని నువ్వు చేసుకుంటూ కాన్సిక్వెన్షియలిజం హ్యాజ్ నో మీనింగ్ కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచించే ఆలోచన అనవసరం Because the consequences are not going to be determined one way or the other by people. Only you, you decide what is your duty. My duty is to say that. That is, in the book of surgery, surgery, general surgery, that's what I want to say. In medical books, that's what I want to say. In the first page, the surgeon, Uh, stitches the wound undi chestara kada koshi stitches the wound and god heals the body sajjan heal jed god heal chestadu mana surgery inge enduko aithe sajjan sunudam nu viswas chese chesth kada ante aa vallu undal akkada sajjan kuda ankapoddu nenu heal cheyukunna gaade heal chese appudu nenu enduko surgery cheyadu ankapoddu atanu surgery chesya సక్సెస్ఫుల్గా సర్జరీ చేసేయాలి కరెక్టే చేసేయాలి సర్జరీ ఒకప్పుడు సర్జరీ వాజ్ సక్సెస్ఫుల్ బట్ ద పేషెంట్ హ్యాస్ గైడ్ అవ్వచ్చు ఇవన్నెవరినో అది అది అతని చేతలో లేదు అంచేతనే పేషెంట్ పోయినా సర్జరీ సర్జన్ ఎవరిలో ఏమనుకో సర్జరీ కరెక్ట్గా చేశాడు అతను వీడికి పోస్ట్ ఆపరేటివ్ ఏదో ప్రాబ్లం వచ్చిపోయాడు ఇన్ఫెక్షన్ వచ్చిపోయాడు ఇన్ఫెక్షన్ వస్తే ఇంకా పోవడమే మిగలడదేం లేదు ఎందుకంటే యాంటీబయాటిక్స్ పనిచేయట్లేదు శాలడ్ తినేవాళ్ళు కొంచెం ఆలోచించుకునే స్టీమ్ చేసి తింటే మంచిది శాలడ్ కూడా ఎందుకంటే నేను ఎవరిన శాలడ్ కూడా కొంచెం స్టీమ్ కుక్కర్లో పెట్టేసి దించేసుకుని తినేస్తే మంచిదేమో ఆలోచించండి పెద్దలు ఆ శ్లోకం పూర్తయితే తరువాతి శ్లోకం అర్జునవాచ అర్జునుడు మాట్లాడుతున్నాడు గద్గదంగా మాట్లాడుతున్నాడని అనుకున్నాం కదా ఆయన అంటున్నాడు ఏమంటాడు స్థానే హృషీకేశ ప్రకీర్త్యా జగత్ ప్రహృష్యతి అనురజ్యతే చక్షాంశిభితాని ిశోద్రవంతీ సర్వే నమస్య సిద్ధసంఘా అర్జునుడు హే హృషీకేశ అని పిలిచాడు హృషీకేశ మంచి పదం తెలుసుకోదగ్గ సందర్భం దీన్ని ఆ హా హా మహాప్రాణవర్ణం హాకి రకారం దాని హృ అని పలకాలి ఫులు అని పలకాలంటే ఆ శక్తి ఇప్పుడు ఆ అనాలు అనుకోండి ఆ అనాలు అన్నప్పుడు మీకు ఆ ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తున్నట్టు అనిపిస్తుంది ఇక్కడి నుంచి వస్తున్నట్టు అనిపిస్తుంది ఆ అదే హ మీరు అని చూడండి మీలో మీరు అనుకుని చూసుకోండి హ అంటే గుండెల్లోంచో లేకపోతే బొడ్డు నాభి దగ్గర నుంచో వస్తున్నట్టు అనిపిస్తుంది ఆ ఎక్కువ ప్రాణశక్తిని డిమాండ్ చేసేటువంటి వర్ణాలకి అక్షరాలకి మహాప్రాణ వర్ణములు అని పేరు అంత ఎక్కువ ప్రాణశక్తి అక్కర్లేకుండా కొద్దిపాటి ప్రాణశక్తితోటి పని అయిపోతుందనే అలాంటి వర్ణములకు అల్ప ప్రాణములు అని పేరు ఈ హా మహాప్రాణవర్ణం దాన్ని హాని పలకడంలో కొంచెం క్లేశం ఉంది అయితే జనాలకి లేజీనెస్ ప్రతిదానికి లేజీనెస్సే ఇప్పుడు టీవీ దగ్గరికి వెళ్ళి ఆన్ చేసుకోవాలంటే లేజీ కాబట్టి రిమోట్ అనేది వచ్చింది సో టీవీ ఆన్ చేసుకోవడానికి లేజీ అంటే కుర్చీలో కూర్చున్న వాళ్ళు లేవడమే లేజీ అంటే ఆ లేజీనెస్ ఏమవుతుందంటే ఉచ్చారణలకు కూడా వచ్చేస్తుంది వచ్చేసి మహాప్రాణవర్ణాలని అంత ఎనర్జీ మనం ఎందుకు ఖర్చు పెట్టాలి అని అల్ప ప్రాణవర్ణాలుగా ఉచ్చరించడానికి మొత్తం సమాజం కూడా సిద్ధపడిపోయింది అందరూ అలా సిద్ధపడిపోయారు అది తప్పది అలా ఉండకూడదు ఇప్పుడు నేను ఒకసారి ఓ సంగీత కచేరీకి వెళ్ళాను ఆయన పాట పాడుతున్నారు శంభో మహా ఏమి శంభో ఏమి శంభో ఏ తర్వాత శంభోతో ఆగలేదు శంభో స్వయంబో స్వయంబో శంభో ఏవండి పల్లవి పైగాది అర నిమిషం మళ్ళీ శంభో స్వయంబో అలా పాడకూడదు తప్పది శంభో స్వయంభో అన్నారు అలాగే దేవుణ్ణి ప్రార్థించేప్పుడు ఓ నాదా నాదా ఏమిటండి నాదా అనకూడదు నాదా కాదు నాదా గణనాద ఏం గణనాద నాదా నాదా అనకూడదు తెలుసుకొని కరెక్ట్గా పలకాలి నేను తప్పు పడుతున్నానని మీరు అనుకోవద్దు నన్ను పాఠం చెప్తున్నారు కాబట్టి పాఠం చెప్తున్నాను ఐ హ్యావ్ సటన్ త్రివిలేజెస్ నీ కుర్చీ పెట్టి మైక్ పెడితే నాకు కొన్ని త్రివిలేజెస్ ఉంటాయి ఆ ప్రివిలేజెస్ని ఉపయోగించుకుని ఎవరైనా విద్యార్థులు వివేకం కలిగిన విద్యార్థులు ఉంటారు సంస్కృతిని చదువుకునే విద్యార్థులు నాకంటే కనపడతారు వాళ్ళకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను నాదా నాదా అనకూడదు తా మీరు గుణింతాలు చదువుకున్నారా ఒక్కసారి గుణింతాలు చెప్పుకుందాం మీరు మీరు చెప్పండి దయచేసి నేను చెప్పినట్టు చెప్పాలి ఖాఖ గాఘ తాఠ డాడ్ తాత్ దాధ నా ప ఫ బలా పలకాలి నాదా నాదా అనకూడదు అనండి ఒక్కసారి నాథ జగన్నాథంభో స్వయంభో జగన్నాథనాథ అలా నాదా నాదా అనకండి సుమా హృషికేశ నార్త్ ఇండియాలో ఏం చేశారంటే ఈ హా పలకొద్దు మనమని వాళ్ళు నిర్ధారణ చేసేసుకుని హాని డ్రాప్ చేసేసి రిషికేశ అని తయారు చేసి మీరు నేను ఒకసారి లెటర్ రాశారు హెచ్ఆర్ఐ ఎస్హెచ్ హృషికేశ అని వాపస్ వచ్చేసింది అడ్రస్ నాట్ నోన్ అని వాపస్ వచ్చింది అప్పుడు వెరిఫై చేస్తే ఆర్ఐ అని రాయాలి మీరు హృషికేశన్ రాయాలి మీ సంస్కృతం అంతా పెడితే పోస్ట్ మ్యాన్కి తెలియదు అక్కడ హృషికేశ అది ఉత్తరాలు రాసేప్పుడు అలాగే రాసినా ఉచ్చరించేప్పుడు మాత్రం హృషికేశ ఇది హృషి కేశ అని విడతయ్యకూడదు కేశాలు కాదు అది రామునితోక పివరుండిట్లదియే అది అలా విడత ఇయ్యకూడదు రామునితో కపివరుండిట్లదియే అది విడత ఇయ్యాలి ఇది హృషి కేశ కాదు ఇది గుడా కేశ కరెక్ట్ హృషి కేశ తప్పు హృషిక ఈశ ఈశా అంటే ప్రభువు రక్షించువాడు పాలించువాడు శాసించువాడు లేదా నడిపించువాడు నడిపించేవాడిని ఈశా అంటారు ఈష్టే ఈశ దేన్ని నడిపిస్తున్నాడు దేన్ని శాసిస్తున్నాడు హృషీకములు హృషీకములు ఇంద్రియములు ఇప్పుడు చూడండి ఇంద్రియము అంటే మాట్లాడుతున్నప్పుడు వాగింద్రియము ఈ వాగింద్రియాన్ని ఎవళ్ళు నడిపిస్తున్నారు దాన్ని దాని వ్యాపారమును సిద్ధింపజేసేది ఎవరు నేను కాదు నేను కాదు అంచేతనే సపోజ్ నేను రామా అందామనుకున్నాను అనుకోండి రామా అందామనుకుంటే అది రాలేదనుకోండి రాకపోతే కంగారు కూడా డాక్టర్ దగ్గరికి పోతా ఇది ఎక్కడ మాట రావట్లేదు నేను ఒక ఆయన ఎరుగుతున్నాం దగ్గర వాడు సడన్గా అతను భార్య ఫోన్ చేసి చెప్పింది ఆయన మాట్లాడడం మానేశారన్నారు అంటే మాట్లాడడం మానేశారంటే కోపం వచ్చి అనేసారా కాదండి మాట్లాడదా ఉంటే మాట రావట్లేదు ఆయన నూటంపట అని చెప్పారు డాక్యుమెంట్ దగ్గరికి తీసుకెళ్తే హీజ్ అనేబుల్ టు స్పీక్ హీ వాంట్స్ టు స్పీక్ అలా చూసి కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నాడు హీ వాంట్స్ టు స్పీక్ నిన్నదాకా మాట్లాడాడు ఇవాళ మాట్లాడలేకపోతున్నాడు ఎందుకని హీ ఈజ్ నాట్ ది ఆథర్ ఆఫ్ దట్ ఫంక్షన్ ఆ ఫంక్షన్ నడిపి సృష్టించినవాడు నేను కాదు దాన్ని నడిపించేవన్నీ నేను కాదు ఏమన్నా నేను కాకపోతే ఇంకేవాడు పైవాడు నేను పొంది తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఓ సెన్స్లో కరెక్టే కానీ వీడికి మాట వాళ్ళు చేసేది లేదు వాళ్ళు దండం పెట్టి అంటారు కాబట్టి వాళ్ళని అడిగి చూడండి మీరు తల్లి తల్లిగారి దగ్గరికి వెళ్ళమ్మా నా వాక్కును నువ్వే ఇచ్చావంటే అబ్బా నేను ఎక్కడ ఇచ్చాను రా నాన్న ఆ చెప్తారు వాళ్ళు ఐ నో కాబట్టి పలికే శక్తిని ఈశ్వరుడు ఇచ్చాడు దాన్ని దుర్వినియోగం చేయడం మన చేతిలో ఉంటుంది కానీ ఇవ్వడం మాత్రం మన చేతిలో ఉండదు చూసే శక్తి కన్నుకి చూసే శక్తి ఎవరిచ్చారు ఈశ్వరుడిచ్చాడు చెవికి ఈశ్వరుడే ఇచ్చాడు ఎక్కడుండి ఇచ్చాడు ఇదో ప్రశ్న ఆయన ఎక్కడుండి ఈ శక్తిని ఇచ్చాడు అంటే వైకుంఠంలో ఉండి ఇక్కడ శక్తుల్ని రిమోట్ తోటి ఇచ్చాడు అని ఒక దృష్టి పురాణ దృష్టి అంటారు దాన్ని దార్శనిక దృష్టి అలా ఉండదు దార్శనిక దృష్టి ఎలా ఉంటుందంటే చక్షుషక్షు కైనపనిషత్ చక్షుషక్షు చూపు వెనకాలం ఉండే శక్తి ఈశ్వరుడు శ్రోత్ర శ్రోత్రం మనసో మనహ వాచోహ వాక్ ప్రాణస్య ప్రాణం ప్రాణం అని ఉంటుంది ద్వితీయ విభక్తి ఉంటుంది ప్రథమలోకి మార్చుకోవాలి ప్రాణస్ ప్రాణ ఇత్యర్థ ప్రాణ అంటే గాలి పీల్చడం విడిచిపెట్టడం అది ప్రాణం దానికి వెనకాల ఉండే శక్తి అది ఈశ్వరుడు ఈశ్వరుడు యొక్క పరిచయం అది పరిభాష పరిచయం ఇప్పుడు ఈశ్వరుడు వైకుంఠంలో ఉంటాడు అని మొదలుపెట్టి మీరు కథ మీద చెప్పారనుకోండి ఓహో అలాగాను దండం పెట్టు ఊరుకుంటారు మీ పని మీరు చూసుకుంటారు వెళ్ళి దండం పెట్టడం అయిపోయిన తర్వాత మీ పని మీరు చూసుకుంటారు వైకుంఠంలో ఉండడం కాదు వైకుంఠంలో ఉంటాడు అలాంటి పెట్టండి మీ లోపల ఉంటాడు నా లోపల ఉంటాడా ఎక్కడ ఉంటాడు ఎక్కడ ఇగో ఇలా ఉంటాడు శ్రోత్ర శ్రోత్రం చక్షుషక్షు అలా ఉంటాడు ఆ ఇంద్రియముల ఇంద్రియ శక్తులన్నిటినీ నడిపిస్తూ ప్రేరేపిస్తూ ఉంటాడు బుద్ధితో సహా ధియో యో నః ప్రచోదయాత్ ఎవడైతే బుద్ధివృత్తులను ప్రేరేపిస్తూ బుద్ధి అనే ఇంద్రియాన్ని ఉంటాడు ఏరయతి ఏరయతి అంటే నడిపిస్తాడు అని అర్థం అనుకునే ఈశ్వరునకు హృషికేశ అంటాడు ఋషీకాణం ఈష ఇంద్రియశక్తులకు అధిపతి గనుక ఆయనకి హృషీకేశ అని పేరు హే హృషీకేశ స్థానే స్థానే అన్నది సప్తమే ఏకవచనంగా తీసుకోద్దు స్థానం అని శబ్దం సప్తమేకవచనం స్థానే ఇది అది కాదు స్థానము నందు అని అర్థం వస్తుంది ఇది అది కాదు స్థానే అంటే అవ్యయము దీన్ని విభక్తి ప్రతిరూపకం అవ్యయం అంటారు అంటే విభక్తిని పోలి ఉన్న అవ్యయము విభక్తి కాదది సప్తమీ విభక్తి లాగా కనపడుతోంది చూడండి కానీ సప్తమే విభక్తి కాదు అవ్యయం అది స్థానే అంటే అర్థం ఏంటో చాలా బాగుంది హే హృషకేశ హే శ్రీకృష్ణ ఇది చాలా బాగుంది ఏమిటి చాలా బాగుంది ఇక్కడ స్థానేది చాలా ఇంకో స్థానే తర్వాత వస్తుంది ప్రస్తుతానికి ఇది సింపుల్గానే ఉంటుంది చాలా బాగుంది ఏమిటి చాలా బాగుందో తెలుసిన తవ ప్రకీర్త్య విరాడ్రూపుడవైన నిన్ను కీర్తించి ఇంతకుముందు చూశాం మహర్షులు దేవతలు సిద్ధులు సాధ్యులు వీళ్ళందరూ కూడా దండాలు పెడుతూ నిన్ను స్ముతిస్తున్నారు అని మనం చూసాం కదా ఇంతకుముందు అర్జునుడు అలా చెప్పాడు నిన్నే స్తోత్రం చేస్తున్నారు వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా నిన్ను స్తోత్రం చేస్తున్నారయ్యా విరాట్ రూపుణ్ణి జగత్ ఈ జగత్తంతా కూడా అంటే ఈ నాకు కనపడే ఈ సకల ప్రాణులు నిన్ను కీర్తిస్తున్నాయి కీర్తించి చాలా ఆనందపడుతున్నాయి ఈశ్వరుణ్ణి కీర్తించి ఆనందపడుతున్నాయి ఇప్పుడు ఏదైనా భగవద్గీత శ్లోకం మీద ఓ గంట సేపు వ్యాఖ్యానం చేసిన తర్వాత ఓ ఆనందం కలుగుతుంది అలా కాకుండా పాలిటిక్స్లో ఒక పావు గంటో అరగంటో మాట్లాడిన తర్వాత ఏం ఆనందం కలుగుతుంది కంఠసోషం మిగులుతుంది నీరసం వస్తుంది భగవద్గీత వ్యాఖ్యానం ఎంతసేపు చేసాక నీరసం వచ్చినా కూడా ఆనందంగానే ఉంటుంది ఎందుకంటే ఆ తత్వమునందు ఆ రసము ఆ మహిమ గలదు అట్లో ఆ మహిమ ఉంటుంది మీరు సంసారాన్ని కీర్తిస్తే కీర్తన సంసార కీర్తనం అయ్యేప్పటికీ మీకు నీరసం వచ్చి ఉన్న శక్తి కూడా ఉడిగిపోయి అలసిపోతారు నర్వస్ ఫెటింగ్ వచ్చేస్తుంది సంసారాన్ని కీర్తిస్తే అదే ఈశ్వరుణ్ణి కీర్తిస్తే మీకు ఒక నూతనోత్తేజము కలుగుతుంది అంచేతనే తర్వాత ఆనందానుభవం కలుగుతుంది సంసారాన్ని కీర్తిస్తే టెన్షన్ వస్తుంది ఆనందం ఏం కలుగుతుంది ఈశ్వరుణ్ణి కీర్తిస్తే ఆనందానుభవతం కలుగుతుంది వీళ్ళందరూ కూడా నిన్ను కీర్తించి ఆనందాన్ని అనుభవిస్తున్నారు ప్రహృష్యతి అనురజ్యతే చ ఈ సకల ప్రాణులు కూడా నీ యొక్క విరాట్ రూపమునందు ఎంతటి ప్రేమను కలిగి ఉన్నవో ఆ చూడండి ఆ చెట్ల మీద వాటికి ఎంత ప్రేమ పక్షులు చూడండి వాటికి ఆకాశమన్నా ఆకాశంలో అలా అడ్డంగా ఎగిరి వెళ్ళిపోవడం అన్నా ఆ ఫ్రీడమ్ని ఎంత స్వేచ్ఛ ఆ స్వేచ్ఛని ఎంతలా ప్రేమిస్తున్నాయో ఈ నది చూడండి దీన్ని నిరంతరము ప్రవహించాలంటే దానికి విసుగేరుగదు దానికి ఎంత ప్రేమండి ప్రవహించడానికి ఈ పర్వతం చూడండి అలా స్థిరంగా అలా నిలబడి ఉంటుంది కదలకుండా అలా ఉండడానికి దానికి ఎంత ప్రేమో ఈ జగత్తంతా కూడా ప్రేమతో నిండి ఉన్నది పక్షులు చూడండి వాటికి పిల్లల మీద ఎంత ప్రేమో క్షేమలు చూడండి చిన్న చిన్న ఆహార కణాలని పోగేసుకువెళ్ళి ఆ గూపులో దాచిపెట్టి ఆ చిన్న చిన్న పుట్టబోయే పిల్లల కోసం దాచిపెట్టుకుంటున్నాయి ఎంత ప్రేమ ఈ తేనెటీగలు చూడండి ఆ తేనెంతా సంగ్రహించి ఓ చోట దాచి ఆ పిల్లల కోసం పెడుతున్నాయి ఎంత ప్రేమ మానవులను చూడండి తల్లులకి పిల్లలంటే ఎంత ప్రేమ ఉంటుందో సాధువులకి గృహస్థులకి సాధువులపై ఎంత ప్రేమ చూడండి సర్వత్రా ప్రేమ నిండి ఉన్నది అనురజ్యతేచ ప్రేమ లేని చోటు మీకు కనపడిందా కనపడితే మీ హృదయంలో ప్రేమలుప్తమైనదనే అర్థం ప్రేమ లేని చోటు సృష్టిలో లేదు సర్వం ప్రేమమయమై ఉన్నది జగత్తు ఏనాడైనా ప్రేమలోపిస్తే ఆ జగత్తు అక్కడికక్కడ వినాశాన్ని పొందుతుంది సర్వత్ర ప్రేమతో నిండి ఉన్నది జగత్తు కనుక అనురజ్యతేచ విరాడ్రూపము అంటే నీ యొక్క విరాడ్రూపాన్ని చూసి ఈ మేఘములు చూడండి వాటికి ఎంత ప్రేమ ఎంత ప్రేమగా వర్షిస్తున్నాయి మేఘముల వర్షమును పొంది పృథివి అలాగా అంకురములను పైకి తీసుకువస్తూ పంటలను ఇస్తూ ఎంత ప్రేమగా పృథివీ పంటలను మనకు అందజేస్తోంది అబ్బా ఈ సృష్టి అంతటా కూడా ఆ పరమేశ్వరుని యొక్క ప్రేమతత్వము నిండి ఉన్నది అనురజ్యతేచా ఈ జగత్తంతా కూడా నిన్ను చూసి ఎంత ప్రేమను కలిగి ఉన్నది శ్రీకృష్ణుడు ప్రేమస్వరూపుడు ప్రేమయే ఆయన యొక్క స్వరూపము అని తర్వాత రక్షాంసి భీతాని దిశోద్రవంతి అయితే వీళ్ళందరూ ప్రేమ గల నిన్ను కీర్తిస్తూ ఆనందిస్తూ ఉంటే రాక్షసులు పలు పారిపోతున్నారు ఇది కూడా చాలా బాగుంది వీళ్ళందరూ ప్రేమగా నిన్ను చూసి ఆనందించటం ఎంతో బాగుంది నిన్ను ప్రేమతో కీర్తిస్తున్నారు సంతోషిస్తున్నారు ఎంత బాగుందో ఈ రాక్షసులు భయపడి పారిపోతున్నారు ఇది చాలా బాగుంది స్థానే మీరు స్థానే ప్రతి చోట పెట్టుకోవాలి ఎవ్రీవేర్ స్థానే పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మధుసూదన సరస్వతి ఋషికేశ అంటే సర్వేంద్రియ ప్రవర్తక అని రాశాడు అంటే ఈశ్వరుణ్ణి ఎంత ఏ మేరకు కీర్తించవచ్చు ఇప్పుడు పెద్ద ఆఫీసర్ ఉంటాడు పై ఆఫీసర్ ఉంటాడు ఆయన్ని పొగుడతారు ఎంతవరకు పొగుడతారు ఏదో మోస్తరుగా పొగడొచ్చు భార్య పక్కనుండగా పొగడ్డానికి కొంచెం హెజిటేట్ చేయాల్సి ఉంటుంది మరీ పొగిడితే ఆవిడ వీడు పొగిడేస్తున్నాడని ఆవిడికి అర్థమైపోతుంది భార్య లేని సందర్భం చూసుకుని పొగడాలి ఎవరు పోగుడతారు త్వమింద్ర త్వం చంద్ర అని పొగుడతారు అప్పటికే అది అతిశయోక్తిలో పడిపోయింది మనిషిని పొగిడేప్పుడు ఇప్పుడు సభలు చేస్తారు ఈ సభల్లో ఏం చేస్తారంటే ఒకళ్ళని ఒకళ్ళు పొగుడుకుంటారు మీరు నన్ను పొగడండి నేను నమ్మల్ని పొగుడతాను అధ్యక్షులు ముఖ్య అతిథిని పొగుడుతాడు ముఖ్య అతిథి అధ్యక్షుని పొగుడుతాడు మాస్టర్ ఆఫ్ శనిమనీస్ సూత్రధారుడు మొత్తం అందరినీ పొగుడుతాడు తర్వాత ఓట్స్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పి ఆయన మొత్తం అందరినీ పొగుడతాడు ఆడియన్స్తో సహా ఇలాగ పొగుడుతూ ఉంటాడు ఈ పొగడంలో అతిశయోక్తి మనకి స్పష్టంగా తెలిసిపోతూ ఉంటుంది కాబట్టి ఈ పొగడతని ఫ్లాటరీ అంటారు ఇంగ్లీష్లో కొంతమంది వీడు దేవు వీడు ఏదైనా దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడంటే రే వీణ్ దేవుణ్ణి ఫ్లాటర్ చేస్తున్నాడు రా తప్పు ఎందుకంటే దేవుడు ఈశ్వరుడు విషయంలో ఫ్లాటరీ లేదు ఎందుకో తెలుసినా మీరు ఎంత పోగడినా తక్కువ అవుతుంది ఈశ్వరుణ్ణి పొగడ్డం అంటే ఎలాగో తెలుసినా ఓ పిల్లాడు విశాఖపట్నం వెళ్ళి సముద్రాన్ని చూసొచ్చాడు ఫస్ట్ టైం సముద్రాన్ని చూసొచ్చాడు ఎరాబాబు సముద్రాన్ని చూసావా అంటే చూశా ఎంత ఉంది అంటే ఇంత ఉందండి అన్నాడు వాడు రెండు చేతులు చాచితుందండి సముద్రం అయినా ఎంత ఉందా అంటే అంత ఉందండి సముద్రం నేను చూశాను అన్నాడు ఇప్పుడు వాడు చేసిన పొగడత అది సముద్రాన్ని తగ్గిందంటారా హిజి హెచ్ ఎక్కువైందా ఈక్వల్ ఉందా ఎప్పుడూ తక్కువే ఉంటుంది వాడు ఇంకొంచెం సాగ తీసినా కూడా తక్కువే కొడుతుంది కాబట్టి వాడు ఎంత పొగిడినా సముద్రాన్ని తక్కువే కొడుతున్నారు ఆ విధంగా మీరు గీతని శ్రీకృష్ణుణ్ణి ఈశ్వరుణ్ణి మీరు ఎంత పొగిడినా తక్కువే కొడుతున్నారు కాబట్టి ఈశ్వరుని విషయంలో వికత్థనము అంటే అతిగా పోగడుట అనేది ఏమీ ఉండదు ఫ్లాటరీ అసలు ఉండనే ఉండదు ఇవన్నీ మనుషుల్లోనే ఉంటాయి కాబట్టి మనుషుల్ని పొగడడానికి కొంచెం హెజిటేట్ చేయాలి కానీ యోగ్యమైన స్థితి అయితే పొగడచ్చు తప్పేం కాదు కొంత అతిశయోక్తి ఉంటుంది ఆ సభా సందర్భాన్ని బట్టి చేస్తూ ఉంటారు ఆ సభా మర్యాద కోసం అలా చేస్తారు ఎవరైనా పోయారంటే కూడా పొగడతలో పొగుడతారు పోయినప్పుడు కూడా ఏదో పొగుడతారు బతికున్నప్పుడు భోజనం పెట్టదు గాని పోయిన తర్వాత పోగొడతారు అలా ఉంటుంది కూడా మానవ స్వభావం కాబట్టి ఈశ్వరుని విషయంలో ఎంత పొగడినా అది తక్కువే అవుతుంది కనుక ప్రకీర్త్యధికంగా నిన్ను కీర్తించి వీళ్ళందరూ అనురాగయుక్తులవుతున్నారు అంటే అసలు దాంట్లో స్థానే అబ్బా ఎంత బాగుంది ఆ కీర్తనంతా బాగానే ఉంది దాంట్లో అతిశయోక్తి ఒక పిసరంతా కూడా లేదు ఎవరన్నా అధ్యక్షుడినో లేకపోతే ఒక ముఖ్య అతిథినో గుర్చోబెట్టి ఈయన ఇంద్రుడు చంద్రుడు అంటే విన్నవాళ్ళందరూ సరే ఆయన అలా చెప్పాలని చప్పట్లు కొడతారు మిగిలిన సందర్భం కనుక కానీ స్థానే కాదు అని అన్నవాడికి తెలుస్తూ ఉంటుంది విన్నవాడికి తెలుస్తుంది చప్పట్లు కొట్టిన వాళ్ళకి కూడా తెలుస్తుంది స్థానే కాదు శ్రీకృష్ణుణ్ణి నీవు అనంత ఆనంద స్వరూపుడవు అన్నారనుకోలేదు స్థానే ఈ జగత్తులో నిండి ఉన్న ప్రేమతత్వము నీవే స్థానే నిన్ను నిన్ను కీర్తించి మానవుడు హృదయంలో ఆనందానుభవాన్ని పొందుతున్నాడు స్థానే అంతా స్థానే అతిశయోక్త అనేది ఉండదు తర్వాత రక్షాంశి భీతాన్ని దిశోద్రవంతి ప్రేమ నిండిన హృదయము గలవారు కీర్తించి ఆనందాన్ని అనురాగాన్ని వాళ్ళు ఆస్వాదిస్తున్నారు అనుభవానికి తెచ్చుకుంటూ ఉంటే ఈ రాక్షసులు పారిపోతున్నారు నలుదిక్కులకు పారిపోతున్నారు చూడండి రాక్షసులంటే అభక్తులు అంటే ఈశ్వరుని ఏడల ప్రేమ లేని వాళ్ళే రాక్షసులు రాక్షసులు కొమ్ములు ఉన్న వాళ్ళని కాదు ఈశ్వరుని ఏడల ప్రేమ ఉండదు ఇప్పుడ ఉంటాడు ఎప్పుడూ డబ్బు సంపాదిస్తూ ఉంటాడు సూటు బూటు వేసుకుంటాడు డబ్బు సంపాదిస్తూ ఉంటాడు డబ్బు సంపాదించడం తప్ప ఇకేమీ లేదు డబ్బు సంపాదించడానికి అసత్యం పలకడానికి వెనుకాడడు హింసకు వెనుకాడాడు ఏదేమైనా డబ్బు సంపాదించాలి బ్యా బ్యాలన్స్ షీట్లు బలంగా అందంగా కనపడాలి రెడ్ ఇంక్ ఉండకూడదు బ్లాక్ ఇంకే ఉండాలి అన్ని ఏ పనైనా చేస్తాడు అసత్యం చెప్తాడు లంచం ఇస్తాడు హింస చేస్తాడు ప్రాణి హింస చేస్తాడు మనుషులు హింస చేస్తాడు ఎంత పనైనా చేస్తాడు డబ్బు సంపాదనే వాడి పేరే అసురుడు రాక్షసుడు ఇంకొకడు ఉంటాడు భోగాలను అనుభవిస్తూ ఉంటాడు భోగాల కోసం ఎంతటి హింసకైనా వెనుకడు వాడి పేరు అసుగుడు వీళ్ళే రాక్షసులు అసుగులు వీళ్ళే ఈ హింసాపరాయుణులు ఈ ధన పదాంధులు ఈ భోగపరాయుణులు ఈ ధనము భోగముల కనుక పరుగులు తీస్తూ కన్ను మిన్ను గానని ఈ దుష్టజనులు సమాజంలో ఉన్నారే ఈ లంచగొండులు ఈ వీళ్ళే రాక్షసులంటే వాళ్ళు ఎప్పుడూ బతుకున్నంతకాలం భయం గుప్పిట్లోనే బతుకుతారు వాళ్ళకి భయములేని ప్రేమ స్థితి వాళ్ళు ఎరగరు పుత్రాదపి ధన భాజా బాగా డబ్బు మూట కట్టిన వాడికి పుత్రుని వాళ్ళని కూడా భయం కలుగుతుంది ఎందుకంటే ఈ డబ్బు ఇంత మూట కట్టాం ఎప్పుడు ఇవ్వాలి ఇప్పుడే ఇచ్చేసే పోతుంది కదా అంటే ఇప్పుడే ఇచ్చేస్తే వాళ్ళు అదంతా పుచ్చేసుకుని చెప్పిన మాట నాకు మళ్ళీ మంచినీళ్ళు కూడా ఇవ్వడాయి మోహని భయం వేస్తుంది వీడికి అందుకోసం ఏం చేస్తాడు వన్ ఫోర్త్ ఇస్తాడు మిగిలిన సెవెంటీ ఫైవ్ మొత్తం అంతా వీరిలో గెంటేస్తారేమో కొడుకు కోళ్ళలో కలిసే భయపడతారు పుత్రాదీ ధనభాజ్యాను భీతి కాబట్టి ఇన్సెక్యూర్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఇన్సెక్యూర్ అటువంటి వాళ్ళు ఒకచోట స్థిరంగా కూర్చొని ఈశ్వరుణ్ణి స్తుతించగలుగుతారా విల్ఏ టు డూ దాట్ లెవర్ వాళ్ళు ఎప్పుడూ ఆ ఇన్సెక్యూరిటీ వెంట తరుగుతూ ఉంటే దిశోద్రవంతి దిక్కులు పరుగులు తీస్తారు దిక్కులు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడి నుంచి పరుగులు తీస్తూ ఉంటాడు ఒకడికి ఏదో కొంత గుండె ఏదో వ్యాధు ఏదో వచ్చింది ఓ డాక్టర్ని ఏమన్నా ఓ ఫిజీషియన్ అడిగాడు ఆయన ఏదో ఆ మందు వేసుకుని శ్రీకృష్ణ అర్పణ వస్తూ ధ్యానం చేసుకుంటున్నాడు భగవద్గీత చదువుకుంటున్నాడు ఇంకొకడు చెకండ్ ఓపీఏన్ అని ఇంకోదోడకు పోయాడు వాడు ఇంకోదోటి వెల్లూరులో బాగా చూస్తారట గుండె బాగా చూస్తారట అక్కడికి పోయాడు అక్కడి నుంచి చెన్నైకి పోయాడు అక్కడి నుంచి డెంగ్యూ పోయాడు దుబాయ్ హాస్పిటల్లో బాగా చేస్తాడు దుబాయ్ అంటే త్రిశంకు స్వర్గము ఉంటారు దాన్ని అక్కడ బాగా చేస్తారని అక్కడికి పోయాడు లేదా అమెరికాలో వైద్యం బాగా ఉంటుందని అక్కడికి పోయాడు అలా పరుగు తీస్తూనే ఉంటాడు రక్షాంశి భీతాన్ని దిశోద్రవంతి దార్శనిక దృష్టి పురాణ దృష్టి అంటే శ్రీకృష్ణ అనేప్పటికీ ఇక్కడ అక్కడ నక్కి కనపడకుండా కొమ్ములు ఉన్న రాక్షసులు అందరూ పారిపోయారు అని అలాగే మీరు పురాణ దృష్టితో కూడా చెప్పవచ్చు దార్శనిక దృష్టితో మీకు నేను చెప్పాను సో ఎవళ్ళైతే ఈశ్వరుని యొక్క ధర్మాన్ని ఉల్లంఘిస్తారో వాళ్ళే రాక్షసులు వాళ్ళు ఎప్పుడు కూడా భయం గుప్పిట్లోనే బతుకుతారు తప్ప శాంతి అభయము వాళ్ళు ఎరుగరు ఇది కూడా చాలా స్థానే అవి భక్తులు ఆనందిస్తున్నారు స్థానే రాక్షసులు పారిపోతున్నారు తోటి స్థానే సర్వే నమస్యంతి సిద్ధ సంఘా సిద్ధులు ఆత్మస్వరూపం తెలుసున్న మహాత్ములు వాళ్ళు ఆ విరాట్ పురుషుడికి చేతులు నమస్కారం చేస్తున్నారు చాలా బాగుంది స్థానే ఒకసారి శ్లోకం అందాము స్థానే హృషికేశ తవ ప్రకీర్త్య జగత్ ప్రహృష్యనురజ్యతే రక్షాంశి భీతాని దిశోద్రవంతి నమస్థసా ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యే పూర్ణస్ పూర్ణమేవాశిష్యే